తదం తత్పరి మాగత్యం ఎస్ గత నివర్త భూయ మే్యం పురుషం ప్రపద్యే ఎ ప్రవృత్తి ప్రసృత పురాణీ మూడో శ్లోకం పూర్తయింది కదండి భాష్యంతో సహ కొంచెం మిగిలి ఉన్నది సో అసంగశస్ దృఢేణి అసంగత అంటే నాన్ అటాచ్మెంట్ అంటే ట్రాన్స్లేషనే అసంగత అంటే నాన్ అటాచ్మెంట్ ట్రాన్స్లేషన్ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తెలుగులో ఎలా అనువాదం చేస్తాము సో పట్టించుకోకుండా ఉండుతా అని అర్థం చెప్పామనుకోండి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం తప్పుగా అర్థం చేసుకుంటాం ఏదైనా మంచి మాట చెప్తే దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి సుమతీ శతకంలో ప్రతి పద్యము మంచి పద్యము సుమతీ శతకంలో చెడ్డ పద్యాలు ఉండవు అన్ని మంచి పద్యాలు ఉంటాయి దాంట్లో ఒక పద్యం ఉంది తప్పించుకు తిరుగు వాడు ధన్యు దృశ్యము అని ఉంది ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారంటే బంగారం లాంటి పద్యం పై మూడు పదాలు నాకు గుర్తులేవు సో ఇతరులను నొప్పించక కావ్వక దాన్ని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే మాటని ఒకటికి పదిసార్లు రాంగ్ సెన్స్లో వాడడం మూలంగా ఆ వాక్యము అది దాని యొక్క మహిమ మనకు తెలియకుండా పోయింది ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి మార్కెట్కి వెళ్ళినప్పుడు అడ్డం వచ్చిన ప్రతి వాణ్ణి డాష్ ఇచ్చుకుంటూ వెళ్తారా వెళ్ళరు ఎలా వెళ్తారు అడ్డ వచ్చిన తప్పించుకుంటూ వెళ్తారు అలా చేయాలి తప్ప ప్రతి వాడిని డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళడం ఇప్పుడు మనం నడిచి వెళ్తున్నాం అనుకోండి ఎవడో పొగరమవుతూ ఏదో అంటాడు అంటే వెంటనే వాటితోటి నిలబడి వాడిని వాడి మాటకి మాట సమాధానం చెప్పి వాడు హుసుకో మనం కూడా హుసుకో అలా అలా చేస్తాం ఇదో లూరా ఏదో అజ్ఞానం చేతనో తెలుగు తక్కువతనం చేతనం లేకపోతే ఏదో నిషాచేతనం ఏదో తప్పుగా మాట్లాడితే మనం ఆశీర్వచనం చేసి పక్క నుంచి వెళ్తాం కానీ ప్రతిదానికి రిప్లై ఇచ్చుకుంటూ ప్రతిదానికి రియాక్ట్ అయితే అలా రియాక్షన్ అంటే తప్ప రియాక్షన్ అన్నది చాలా తప్పది అలా అవ్వకూడదు మనం ఇతరుల యొక్క మానావమానాలకు అతీతంగా సమ్మానం చేశారు కదా అని అవమానం చేశారు దుఃఖించటం వద్దు రెండింటినీ కూడా తప్పించుకుంటూ మన మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి అని సుమతి శతకారుని యొక్క అభిప్రాయం దాన్ని తప్పు చే తప్పు అర్థంలో మన వాళ్ళు వాడుతున్నారు ఇలాంటి వాక్యమే ఇంకొకటి ఉండదు ఒకటి ఇంకొకటి అలా గుర్తొస్తూ ఉంటారు ఊరకరాదు మహాత్ములు అది కూడా చాలా మంచి సెన్స్లో మాఘ మహాకవి వాడినాడు చాలా మంచి సెన్స్లో వాడాడు మహాత్ములు వచ్చారు వారు ఉత్తినే రారు అనుగ్రహించడం కోసమే వస్తారు అనే అభిప్రాయం కానీ మనం ఎటువంటి సెన్స్లో వాడుతున్నాము వీళ్ళు వచ్చారంటే మనల్ని ఏదో లాక్కుపోతారనే సెన్స్లో వాడుతున్నాం సో ఈ అసంగత అనేది కూడా అదేవిధంగా సమాజంలో దాన్ని రాని సెన్స్లో వాడేటువంటి అవకాశం అధికంగా ఉన్నది అసంగత అంటే దేనికి పడితే దానికి అతుక్కుపోకుండా ఉండాలి దీన్ని శ్రీరామకృష్ణ వారి దృష్టాంతం ఎందుకు ఇవ్వాలంటే ఈ పనస పండు కోసేవాడు చేతికి నూనె రాసుకొని పనస పండు పోయారు నూనె రాసుకోకుండా పనస పండు కోస్తే మీకు పనస తొనలు తినే భాగ్యం ఉండదు ఎందుకంటే ఆ చెయ్యి అంతా కూడా జిగురు పట్టేసి ఇంకా చేతిలో వేళ్ళు ఐదు వేళ్ళు కూడా అతుక్కుపోతాయి ఐదు వేళ్ళు కలిసి ఇలా అయిపోతాయి వాటిని సెపరేట్ కూడా చేయలేరు మీరు మీరు కనుక ఆ ఆ చేతితోటి పనస తొన తీసుకుని నోట్లో వేసుకుంటే ఆ తొన ఈ చెయ్యి కూడా పెదాలకి అతుక్కుపోయి ఊడి రావు అని చెప్పి ముందు నూనె రాసుకుని అప్పుడు ఆ పనసపన్నుని పోయాలి అలాగే ఈ సంసారంలోకి వెళ్ళేప్పుడు అసంగత అనేటువంటి ధర్మాన్ని హృదయంలో ఆవిష్కరించుకొని సంసారంలోకి వెళ్ళాలి తర్వాత ఈ అసంగత అనేది ఎట్లు సంపాదించుకుంట ఇది జీవనశాస్త్రం మానవ జీవనాన్ని అర్థం చేసుకోవటం అనుభవానికి తెచ్చుకోవటం వ్యాఖ్యానికి ఇదో కార్యక్రమం జీవనం వ్యాఖ్యానం తప్పిస్తే పుస్తకాలను వ్యాఖ్యానం కాదు ఇది మన జీవితాన్ని వ్యాఖ్యానం చేసే పద్ధతి అసంగత అన్నది ఎలా వస్తుంది దీని మీద నేను అనేక ఉపాయాలు మీకు మనవు చేస్తున్నాను ఆ భాగంలో ఉన్నాము దృఢేనా పరమాత్మ ఆభిముఖ్య నిశ్చయ దృఢీకృతైన దాన్ని వివరించాను నేను మళ్ళీ ఆ తర్వాత పునఃపున వివేకాభ్యాస అశ్మనిశ్చితేన అది కూడా వివరించాలి ఎప్పుడూ కూడా ఈ అసంగత అనేది మీకు ఎలా వస్తుందంటే అది దాన్ని మీరు చూసినట్లయితే చూడాలి ఆ తృతీయ నేత్రంతో మూడవ కన్నుతో చూడాలి అసంగతను మూడవ కన్నుతో దర్శించాలి దర్శించినట్లయితే అది మీకు అసంగత వెంటనే అబ్బుతుంది అసంగత అనుభవానికి వచ్చిన వాడు అలా సహజంగా అసంగతను ఆచరణలో పెట్టుకుంటాడు అనుభవానికి తెచ్చుకుంటాడు అయితే ఆ అసంగత అనే మాటనే పట్టుకొని దాని మీద పండి పాండిత్యాన్ని చూపిస్తూ దాని మీద వివరణలను పుస్తక రూపంగా వెలువరిస్తూ చేసినట్లయితే అసంగత వాడికి అని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు మీరు గమనించలో లేదో మనం చూస్తూ ఉంటాం పండితులు లోకంలో పండితులు అనేక ఉంటారు వాళ్ళు అసంగత అనే టాపిక్ మీద చక్కటి ఉపన్యాసం కూడా చెప్పగలుగుతారు ఆ అసంగత గురించి చక్కటి మంచి మంచి కోర్ట్స్ కూడా అంటే శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు శంకరులు అలా చెప్పారు అని అన్నీ చెప్పగలుగుతారు కానీ వారికి జీవితంలో అసంగత అనుభవంలో ఉండదు అది మీరు గమనించాలి అలా ఉండకూడదు మనం మనం అలా ఉండకూడదు అసంగత వారికి అనుభవంలోకి ఎందుకు రాలేదంటే అసంగత అనే పదాన్ని తీసుకుని ఆ వివరణని తీసుకొని వారు బ్రెయిన్ సెల్స్లో పెట్టుకున్నారు తప్ప ఆత్మస్వరూపంలోకి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేదు బ్రెయిన్ సెల్స్లో దాచిపెట్టుకున్నారు ఇది ఎలాగంటుందంటే ఈ బ్రెయిన్ సెల్స్ ఎలాంటివంటే మీరు మంచి పుస్తకం ఒకటి భగవద్గీత పుస్తకం మంచి పుస్తకం కొనుక్కునే మీ ఇంట్లో పుస్తకాల షాల్స్లో పెట్టుకుంటారు కొంతమందికి పుస్తకాలను కొనుక్కోవడం మంచి మంచి పుస్తకాలను కొంటూ ఉండడం వాటిని చక్కగా ప్రోగు చేస్తూ ఉండటం లైబ్రరీని నిర్మాణం చేసుకోవడం చాలా ఇష్టం వాళ్ళు ఏం చేస్తారంటే పీరియాడికల్గా పుస్తకాలను మంచి పుస్తకం కనపడితే వదిలిపెట్టారు బుక్ ఫెయిర్ ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉందంటే కలిసి రైల్వే స్టేషన్ విజయవాడలో ఆ బుక్ ఫెయిర్ అంతా తిరిగి మంచి మంచి పుస్తకాలన్నీ కొనుక్కుని తెచ్చుకుంటారు అలాంటి పుణ్యాత్ముల మూలంగానే ఈ పుస్తకాలని ప్రచురించి వాళ్ళు ప్రచురిస్తున్నారు పుస్తకాల షాపులు పెట్టి పుస్తకాలని అందరికీ వితరణ జరుగుతోంది వాళ్ళు లేకపోతే ఈ పుస్తకాలు మనం వేసుకున్న పుస్తకాలు మన దగ్గరే కట్టలు పెట్టుకుని వాటిని చూసుకుని దండం పెట్టుకుని పూజ చేసుకుంటూ కూర్చోవాలి వాళ్ళు చేసే సేవ ఇంత అంతా కాదు వాళ్ళు చాలా పుణ్యాత్ములు కానీ ఆ పుస్తకాల వల్ల వాళ్ళకు ఉపయోగం ఉందా లేదా అంటే ఇంచుమించుగా లేనట్టు పరిస్థితే ఎందుకంటే ఆ పుస్తకాలను వాళ్ళు చదవరు చదివేది తక్కువ ఉంటుంది అవి తీసుకొచ్చి అలంకారంగా పెట్టుకుంటారు దా అది దృష్టాంతం దారిష్టాంతికమేంటి మనం ఆ శాస్త్ర శ్లోకాలను ఆ వివరణలను జాగ్రత్తగా పట్టుకునే ్రెయిన్ సెల్స్లో దాచుకుంటారు ఈ బ్రెయిన్ సెల్స్ ఎలా పనిచేస్తాయంటే ఒక బుక్ షెల్ఫ్ లాగా పనిచేస్తాయి బుక్ షెల్ఫ్లో మీరు బుక్స్ అన్నిటినీ కూడా చక్కగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటే మీకు ఏ పుస్తకం కావాలంటే పుస్తకం తక్కువ మంది తీసుకుని చదువుకోగలుగుతారు కంప్యూటర్లో పెట్టుకుంటారు పుస్తకాన్ని కిండిల్ అని కొట్టుకుంటుంది దాంట్లో పదివేల పుస్తకాలని మీరు భద్రం చేసుకోవచ్చు మంచి వేదాంత పుస్తకాలను అన్నింటినీ కూడా కిండిల్లో పెట్టుకుంటారు కిండిల్లో సాఫ్ట్వేర్ ఉంటుంది మెమొరీ అని ఉంటుంది అచ్చు బ్రెయిన్ సెల్స్ లాగే పనిచేస్తుంది కిండిల్ దాంతో పెట్టుకుంటారు కిండిల్లో పెట్టుకునే వాళ్ళు ఆధునికలు ప్రాచీనలు ఏం చేసేవారంటే బుద్ధినే కిండిల్ కింద వాడుకుని కిండిలు అంటే తెలుసుకున్న మీకు అలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట బుద్ధినే కిండిల్ అనే పద్ధతిలో వాడుకొని ఆ పుస్తకాల్లో ఉన్నదంతా బుద్ధిలో పెట్టేసుకుంటారు అది దాన్ని జ్ఞానం అనే అనుభవం దాన్ని జ్ఞానం అని అనకూడదు పోనీ అంటే మీ సొమ్మేం పోయా వాళ్ళు ఏదో కష్టపడి చదువుకుని బ్రెయిన్ సెల్స్లో పెట్టుకున్నారు దాన్ని వాళ్ళు జ్ఞానం అనుకుంటే మీ సొమ్మేం పోయా అంటే నా సమస్య ఏమిటంటే వాళ్ళు దాన్నే జ్ఞానం జ్ఞానం అని పదిసార్లు అంటే అసలైన జ్ఞానం లేకుండా అక్కడే మిగిలిపోతారు అందుకోసం వాళ్ళు ఏమని తెలుసుకోవాలి ఇది జ్ఞానం కాదు అని తెలుసుకో జ్ఞానం ఎవటవుతుందో తెలిసినా అసలైన గత ఈ లోకంలో ధనముండదనుక్కండి ధనముతో నాకు సంఘము లేదు అని తెలుస్తూ ఉంటుంది అనుభవానికి వస్తూ ఉంటుంది అది అది అనుభవం జ్ఞానం వేరు అనుభవం వేరు జ్ఞానం అంటే బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది అనుభవం అంటే అనుభవ రూపంలో ఉంటుంది ఇంకా దానికి ప్రేమగా మనం మాట్లాడతాం ఎదుటి వ్యక్తులతో కానీ ఆ మాట్లాడడం పూర్తయ్యేప్పటికీ వారు వారే వీరు వీరే వారు వీరు కాదు వీరు వారు కాదు వారు వారే వీరు వీరే అసంగత వారు దారిని వారు వెళ్తారు వీరు దారిని వీరు వెళ్తారు అసంగత అటాచ్మెంట్ ఉండదు అది అలా అనుభవంలో తెలుస్తూ ఉంటుంది ఆ విధంగా అనుభవాన్ని సంపాదించాలి దానికోసం ఏం చేయాలి వివేకాన్ని అభ్యాసం చేయాలి పునఃపున వివేకాభ్యాస అశ్మా నిశ్చితైన వివేకాభ్యాసంలోనే రా రా పదులు పెడుతూ ఉండాలి ఈ అసంగతను సో ఎవళ్ళైనా ఏదైనా నిందించారనుకోండి వాళ్ళు దేన్ని నిందించారు దేహాన్ని నిందించారా అహంకారాన్ని నిందించారా ఆత్మస్వరూపాన్ని నిందించారా దేహాన్ని అహంకారాన్ని నిందిస్తారు ఆత్మస్వరూపాన్ని ఏం నిందిస్తారు ఆ వాళ్ళు ఆత్మస్వరూపులే ఇంకేం నిందిస్తారు కాబట్టి ఇది వివేకం కానీ వివేకం అది అభ్యాసం చేసి ఎగరవాళ్ళు నియమించినప్పుడు మన మనస్సుకి క్లేశము కలుగదు ఒకవేళ క్లేశం కొద్దో గొప్ప కలిగిన వెంటనే ఆ వివేకాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికీ వివేకాభ్యాసం చేస్తూ ఉండాలి ఎలాగంటే దీనికి దృష్టాంతం నేను చెప్పాను ఇంతకుముందు ఇద్దరు సన్యాసులు పరస్పరం కలహించుకుంటూ ఉంటే భగవాన్ బుద్ధుడు ఆయన సృష్టిలే వాళ్ళిద్దరినీ కూడా పిలిచి విడివిడిగా పిలిచి ఒక నెల రోజులు మీరు శ్వాసను అభ్యాసం దర్శించుట అభ్యాసం చేయండి అని విపశ్చరణ మెడిటేషన్ ఆ విధంగా మొదలైంది విపక్షచన ఒక నెల రోజులు శ్వాసను అబ్జర్వ్ చేయాలి ఆ భిక్ష టైంకి గ్రామానికి వెళ్ళడం భిక్షాటనం చేసేసి అన్నం తెచ్చుకుని తినేసి నిద్రపోయే టైంలో నిద్రపోవడం భిక్ష చేసే టైంలో భిక్ష మిగిలిన టైంలో పద్మాసనంలో కూర్చుని శ్వాసను అభ్యాసం చేస్తూ నెల రోజులు చేయమని చెప్పారు నెల రోజుల తర్వాత ఆయన పిలిచి ఈ రాణి ద్వేషాలు మీకు మధ్య నుండి ద్వేషభావంత వరకు వచ్చిందండి అది ఇద్దరం ఒకరితో ఒకళ్ళు కొట్లాడుకున్నామనే సంగతి కూడా మేము మర్చిపోయినాము మేము ఇప్పుడు స్లోదరుడం తప్ప మాకు విభేదాలు అని చెప్తారు అంటే ఏమిటి వివేకాభ్యాసం ఎప్పుడైతే మీరు శ్వాసను దర్శిస్తూ ఉంటారో మీకు అనుభవం కలుగుతుంది ఏమిటి నా చేత దర్శించబడే శ్వాస లేరు శ్వాసను దర్శిస్తూ ఉండే నేను ద్రష్టను దృక్స్వరూపుడని దర్శించుట తెలియుట నా స్వరూపము అనే అనుభవం బాగా వస్తుంది మనం తెలుసుకోవడమే మన స్వరూపం కానీ తెలియబడేదానితో ఇన్వాల్వ్ అవ్వడం మన స్వరూపంలో భాగము కాదు కాబట్టి మీరు దేన్ని తెలుసుకుంటున్నారో దాంతో మీరు అటాచ్ అవ్వరు కానీ మరి అటాచ్ అయినట్టుగా మాకు అనుభవం వస్తుందంటే దాని అజ్ఞానము అజ్ఞానం చేత అటువంటి సంఘము అనుభవానికి వస్తుంది తప్ప అజ్ఞానాన్ని మీరు ప్రక్కన పెట్టగలిగితే సంగము అనుభవానికి రానే రాదు కాబట్టి అజ్ఞానం ఉన్నట్టుగా మనకి అనుభవం కలుగుతూనే వివేకాన్ని అభ్యాసం చేసినట్లయితే ఆ సంగము క్రమంగా శిథిలమైపోతుంది సో ఆ విధంగా సాధన చేసుకొని తర్వాత ఏం చేయాలి చిత్వా సంసార వృక్షం భృత్యా సంసారం అనే చెట్టును దాని విత్తుతో సహా పీకవతల పానే ఇప్పుడు గడ్డి కలుపు మొక్క ఉంటుంది కలుపు గడ్డి ఉంటుంది ఉద్యానంలో పూల మొక్కల మధ్యలో కలుపు గడ్డి వస్తుంది కలుపు గడ్డి వచ్చినప్పుడు మీరు ఆ గడ్డిని పీకేరనుకోండి ఆ పైన గడ్డి చేతికి ఆ వ్రేళ్ళు అక్కడే ఫిక్స్ అయి ఉంటాయి మీరు గడ్డి పీకేసామనుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ వ్రేళ్ళు మరింత దృఢమయ్యి మళ్ళీ కొత్తగా గడ్డి మూడుస్తుంది అలా కాకుండా మీరు కొంచెం నీళ్లు పోయాలి ముందు నేల మెత్తబడుతుంది అప్పుడు జాగ్రత్తగా ఆ మూలలో పట్టుకుని గడ్డి నెత్తిమీ పట్టుకుని పీకితే గడ్డే విరుగుతుంది తప్ప వ్రేళ్ళు పైకి రావు మూలంలో పట్టుకుని జాగ్రత్తగా మెల్లగా పెక్కిలిస్తే వ్రేళ్లతో సహా వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఆ మట్టి దురిపేసి అక్కడ పడేసి ఈ వ్రేళ్లతో సహా తీసుకెళ్లి బయట పారేస్తే మీకు ఇంకా మళ్ళీ అక్కడ కలుపు మొక్క పుట్టదు దాన్ని సబీజం ఉధృత్య కాబట్టి ఈ సంఘము అంటే అటాచ్మెంట్ అనేది అజ్ఞానం నుంచి వచ్చింది అది అజ్ఞానం వల్ల సంఘం పుడుతోంది అనే విషయం కూడా తెలుసుకుంటూ మీరు కనుక అభ్యాసం చేసినట్లయితే ఆ సంఘం అనేది అజ్ఞానం అనే వ్యక్తుతో సహా ఊడపికి అవతల పారేస్తున్నట్లు అవుతుంది ఇప్పుడు మీకు ధనం మీద వ్యామోహం కలిగిందనుకోండి సరే ధనం వ్యామోహము అన్నది సంఘము ధనము యథార్థము నేను పరిచ్ఛిన్నుడను నన్ను ధనము కాపాడుతుంది ఇదంతా అజ్ఞానం ఆ జ్ఞానం ఉండబట్టే ధనం మీద సంగమ ఏర్పడింది అలాగే ఎవరి మీద మీకు ద్వేషభావం కలిగి నేనుకోండి నేను పరిచ్ఛిన్నుడను వాడు నాకు అపకారం చేశాడు వాడు దుస్తుడు అనే భేదబుద్ధి ఉండబ అదే అజ్ఞానం ఆ జ్ఞానము భేదబుద్ధి రూపంగా ఉండబట్టే వాడి మీద మీకు ద్వేషం కలిగింది కాబట్టి ఈ విధంగా ఎప్పటికప్పుడు మీరు మనస్సులో ఉదయిస్తూ ఉండేటువంటి భావాలను అన్నింటినీ కూడా పరిశీలించుకుంటూ ఎప్పుడేదైనా చేమ కుట్టిందనుకోండి చేమ కుడితే ఊరుకుంటారా ఏటో ఏదో కుట్టినట్టుందని పరిశీలించి ఆ చేమను తీసేసి దాన్ని జాగ్రత్తగా ఏదో సరి చేసుకుంటారా చేసుకోరా అదేవిధంగా మనస్సులో ద్వేషము అసూయ ఈర్ష్య క్రోధము ఇత్యాది దోషములు ఎప్పుడెప్పుడు ఉద్భవిస్తే అప్పుడప్పుడు వాటిని పరిశీలించటము అజ్ఞానం అనే దోషం కారణంగా ఈ దోషాలు వస్తున్నాయి అజ్ఞానం అనే మూలం కారణంగా ఇవన్నీ పుడుతున్నాయి అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటము ఆ విధంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది మనస్సుని పరిశీలించటం అభ్యాసం చేయాలి మనస్సును పరిశీలించాలి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇది చాలా మళ్ళీ చెప్తాను సాధకుల యొక్క సౌకర్యం కోసం మళ్ళీ చెప్పడం అనే మాట ఉంటుంది వాళ్ళు కష్టపడకూడదు శాసకులు తెలుసుకుని వాళ్ళ సాధనం ముందుకు తీసుకుపోతారనే ఒక ప్రేమతో చెప్పడం సాధకులు తరచుగా చేసే కంప్లైంట్ ఏమిటంటే మా మనస్సు చెప్పిన మాట వింటలేదు మాకు అనుకూలంగా మా నియంత్రణలో ఉండుతలేదు అని కంప్లైంట్ చేస్తారు దానికి అప్పుడు నేను సమాధానం ఏమని చెప్పాలి నువ్వు మరింత గట్టిగా ప్రాణాయామం చెయ్యి లేకపోతే వృక్షాసనంలో నిలబడి ఉండు అప్పుడు నీ మనస్సు నీకు అను నీకు నియంత్రణలోకి వస్తుంది లేకపోతే కుంభకం చేసేసి అంటే గాలి పీల్చేసి ముక్కు మూసేసి జలంధర బంధనం వేసేసి అక్క పెట్టేసినట్లయితే నీ మనస్సు నీకు అనుకూలం నియంత్రణలోకి వస్తుంది అని నేను చెప్పాను అనుకోండి అమ్మో ఎంత గొప్పగా చెప్పాడో ఈయన అని మీరు అందరూ సంతోషపడతారు అప్పుడు ఇంకా దాంట్లో ఆ ముక్కు మూసేసుకుని ముక్కు ఆ కుంభకం తొక్కు ఇలాంటివన్నీ చేస్తూ కష్టపడిపోతూ ఉంటారు దట్ ఈజ్ నాట్ ఇవే అలా అక్కర్లేదు దాన్ని హఠ అంటారు హఠ అంటే బలాత్కార సాధ్యమైన పద్ధతి అలా బలవంతం చేసేసి పీకి నువ్వు వేసినట్టుగా నిలువేసి మా మనస్సును పట్టుకుని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాన్ని తొక్కేసి తొక్కేసి అప్పుడు నియంత్రణ అలా అక్కర్లా అంత వైలెన్స్ కాదంతా వైలెన్స్ అక్కర్లా మరి ఎలాగండి మనస్సు మీ నియంత్రణలో లేదని కదా మీరు అనేది మీరు పనిచేయండి మనస్సు నియంత్రణలో ఉండటం లేదు అనే బెంగ పెట్టుకోవడం మానేయండి ముందు ముందు ఆ బెంగ ఎందుకంటే అది మనస్సు యొక్క స్వభావము అని గుర్తించండి అల్లరి చెలరగా ఉండడము మనస్సు యొక్క స్వభావము ఇటునటు పనులు దియుట మనస్సు యొక్క స్వభావము అని గుర్తించండి అది ఎలా ఉండాలో అలాగే ఉంది తప్ప అలా మనస్సు చెల్లా చెతురుగా ఉండడము అది ఏమీ అసహజమైన విషయమేమి కాదు అది సహజమైన విషయమే అని ముందు తెలుసుకోండి దానివల్ల మీ మనస్సులో ఉండే కాన్ఫ్లిక్ట్ పోతుంది చూడండి కాన్ఫ్లిక్ట్ ఉండదు అది కూడా మనస్తే అది లేకుండా ఉంటుంది ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ విధంగా అల్ల కల్లోలంగా ఉందని మీకు అనిపించిన మనస్సుని మీరు సాక్షిగా దర్శించండి శ్రీ వాటి ఉన్నదాని చూడు ఉన్నదాని చూపు ఇట్ వర్క్స్ వండర్స్ మనస్సు శాంతమైపోతుంది కాబట్టి అటువంటి పద్ధతిని మీరు అవలంబిస్తూ ఈ సంసారం అనేటువంటి కల్లోలం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ పని కొంచెం గట్టిగా చేయాలి దృఢేన కాబట్టి వివేకాభ్యాసమును దృఢంగా చేయాలి ఇప్పుడు నేను చెప్పిన ఉపాయంలో మీరు గమనించరలేదు నేను చెప్పిన ఉపాయము అంటే ధ్యానము ధ్యానం కూడా నేను అలా చెప్పాను దాంట్లో మీకు ఏ రకమైన పురాణము మహిమ మిస్తరీ ఇలాంటివి ఏమీ లేకుండా కదా మీకు అది ఎంత సింపుల్ అంటే మీరు సరళంగా దాన్ని చేసుకోగలుగుతారు అన్నట్టుగా చెప్పాను కదా నేను అలా చెప్పాను అనుకోండి మీరు ఇంప్రెస్ అవ్వదు మీరు ఇంప్రెస్ అవ్వరు ఇదో ప్రారంభం మీకు ఇంప్రెస్ అవ్వాలంటే ఏం చేయాలని ఇలా కూర్చో ఇక్కడ పన్నెండు రేవుకుల పద్మం ఉంటుంది ఆ పద్మంలో అయినకేం సౌహం అనే అక్షరాలు రమ్ గమ్ గమ్ ఘమ్ ఘమ్ ఘమ్ అవన్నీ రాసుకుంటాయి అప్పుడు ఆ శక్తి ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఆ పైన చేరి ఆ పైన దేవలోకానికి ఇలా మొదలుపెట్టారనుకోండి మీరు అత్యద్భుతంగా ఇంప్రెస్ అయిపోతారు ప్రారంభం ఈ ఇటువంటి ప్రారంభాలన్నిటినీ అధిగమిస్తూ నేను ఈ కాలక్షేపాన్ని ముందుకు తీసుకుంటూ ఉన్నా కాబట్టి సరళంగా మీరు అర్థం చేసుకునే సరళంగా మీరు అభ్యాసం చేసుకుని మీరు కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు మనస్సు చల్లాటిదలుగా ఉండడం అత్యంత సహజము మీరు మనస్సు కాదు వివేకాభ్యాసం మీరు మనస్సు కాదు కాబట్టి మనస్సును శాంతంగా మీరు దర్శిస్తూ ఉండండి ఇప్పుడు ఏమవుతుందో పరిశీలించండి మనస్సు శాంతమైపోతుంది ఇటు వర్క్స్ మార్మల స్థితి కాబట్టి దృఢేన చిత్వానన్నా అదేదో పెద్ద వైలెన్స్ ఉందని మీరు అనుకోద్దు అక్కడ వైలెన్స్ ఏమీ లేదు అంటే ఆ హింస ఆ రకమైన పట్టు లోపల ఒక ఘర్షణ ఏమీ లేదు అత్యంత సహజమైన విషయం మీ స్వరూపాన్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటూ ఉండడం మనస్సు ఎలా ఉంటే అలాగా దాన్ని దర్శిస్తూ ఉండడం చెట్ల ఇప్పుడు తతస్పదం తత్పరి మార్గం ఈ శ్లోకాన్ని నేను వ్యాఖ్యానం చేస్తాను కొంచెం నేను అన్కన్వెన్షనల్గా వ్యాఖ్యానం చేసి అలవాటు నాకు ఉన్నది కాబట్టి మీరు కొంత ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది మీరు అన్నీ మాకే తెలుసుకున్న ధోరణితో ఉన్నారనుకోండి మీకు కొత్తగా తెలుసుకునే అవకాశం ఉండదు మీరు ఒక సత్యాన్ని మీరు అనుభవాన్ని మీకున్న అనుభవాన్ని ఒకదాన్ని మీకు పాయింట్ అవుట్ చేస్తాను దాన్ని మీరు గమనించండి మీరు ఏదైనా ఎదరవాడు ఏదైనా చెప్తున్నాడనుకోండి మీరు మీ మనస్థంత మీరు చాలా శ్రద్ధగా తెలుసుకోవడం కోసం మీరు వింటున్నారనుకోండి అలా వినేప్పుడు మీ మనస్సు ఏ విధంగా ఉంటుంది ఆలోచన ఇప్పుడు ఉదాహరణకి మీరు వంకాయలు కొనడానికి వెళ్ళారు ఏమో కేజీ ఎంత అని అడుగుతా అడుగుతాడు చాలా కళ్ళకల్లగా మార్కెట్లో చాలా గడబడిగా ఉంటుంది అతను ఏదో చెప్తున్నాడు అతను చెప్తున్నప్పుడు అతను చెప్తున్న మాటని వినాలనేటువంటి సందర్భంలో మీ మనస్సు ఉంటుంది ఎలా ఉంటుంది మీ మనస్సు ఎంటీగా ఉంటుంది మీ ఖాళీగా ఖాళీగా ఉంటుందా లేకపోతే వంకాయలు అవి ఎలా పండుతాయి వాటిలో ఏ పదార్థాలు ఉంటాయి వాటి ధరలు ఎలా పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి అవ ఈ మధ్యకాలంలో వంకాయల ధరలు ఏమో వస్తారు ఇవన్నీ ఉంటాయా మనస్సులో లేకపోతే మనస్సు ఖాళీగా ఉంటుందా ఖాళీగా ఉంటుంది సపోజ్ అలా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు దాని ధరని తెలుసుకోగలుగుతారు ఏదైనా ఒక సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ మనస్సులో ఖాళీ ఉండాలి మనస్సు ఖాళీగా ఉండాలి సపోజ్ నేను ఎమవ్ వంకాయలు ధర అంతా అని అడుగుతూ ఉండగానే ఈ వంకాయలు అన్నవి మాఘమాసంలో ధరలు ఎక్కువ ఉంటాయి భాద్రపతి మాసంలో తక్కువ ఉంటాయి ఇలాగా దాని గురించి అవన్నీ నేను ఆలోచించుకుంటాం మొన్నటి దాకా రూపాయలు ఉండి హోల్సేల్ రేట్ ఉంటుంది రిటైల్ ఇంకోటి ఉంటుంది వీళ్ళ వర్తకులు కూడా కొంత మోసాలు అవి ఇవన్నీ నా మనసులో ఉన్నాయనుకోండి అప్పుడు వాడు చెప్పేది నాకు తెలుస్తుందా కాబట్టిప్పుడు సపోజు మీరు ఏదైనా ప్రశ్న అడిగారనుకున్నాను అంటే లెర్నింగ్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా అది చెప్పడం అవసరం అవసరం ఎందుకంటే జనులు తెలుసుకొనుట గురించి కూడా తెలియదు వాళ్ళకి జనులు తెలుసుకోనుట అనే అంశాన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది నన్ను ఓ ప్రశ్నలు డౌట్ ఉంది చెప్పండి ఏమిటి డౌట్ అంటే ఆయన ద్రోణాచార్యులను అలా ఎందుకు చేశాడు అని డౌట్ ఆ ప్రశ్న ఆయన నన్ను అడిగేప్పటికీ మొత్తం మహాభారతం అంతా ఆయన మైండ్లో చక్కర్లు కొట్టేస్తూ ఉంది ఇంకా నేను నోరు నొక్కి చెప్పకముందే ద్రోణాచార్యులు దుర్యోధనుడు కౌరుడు మొత్తం మహాభారతం అంతా తిరిగి వస్తుంది ఆయన ఇప్పుడు నేను ఏదైనా చెప్పాననుకోండి చెప్పింది అది ఏంట్లో ప్రవేశిస్తుంది ఈ అల్ల కల్లోలంగా తిరిగి వస్తున్న మహాభారత కాథ ఆయనకి బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది మహాభారతం గురించి ఆ నాలెడ్జ్ అంతా అలా తిపెట్టుకుని నేను చెప్పి మాట విన్నప్పుడు ఏమవుతుందో తెలుసిన నేను చెప్పిన మాట ఆ నాలెడ్జ్కి తగిలి వెనక్కి వస్తుంది బౌన్స్ అవుతుంది హీ కెనాట్ నో వై హీ కెనాట్ నో బికాజ్ హీఈ్ నాట్ ఇన్ ఏ లెర్నింగ్ మోడ్ ఎందుకండి లెర్నింగ్ మోడ్లో మైండ్ ఖాళీగా ఉండాలి అప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు నేను హనుమంతుడు అన్నాననుకోండి మొత్తం హనుమంతుని యొక్క చరిత్ర అంతా కూడా మీకు రెండు వందల యాభై పేజీల వ్యాసం రాయగలుగుతారు మిమ్మల్ని అవకాశం ఉండి టైం ఇచ్చి పేపర్లు కాగితాలు ఇస్తే మీరు రెండు వందల యాభై పేజీలు రాసేయగలుగుతారు గురించి అంత తెలుసు మీకు ఇంకా నేనేం చెప్పను నా మొహం మీకు హనుమంతుడి గురించి మీకు ఇప్పుడు నేను హనుమంతుడి గురించి చెప్పబోతున్నాను నేను ఒక ప్రశ్న అడుగుతా నేను హనుమంతుడి గురించి మీకు చెప్తా మీరు ఎంపీగా పెట్టుకుని వినగలరా నాకుంది డౌట్ నాకుంది ఎందుకంటే హనుమంతుడి గురించి నాకంటే ఎక్కువ తెలుసు మీకు మీరు హనుమం మీరు హనుమంతుడి గురించి మీకు తెలియకపోవడం ఏంటి మీకు మొత్తం భారతదేశంలో ఉండే పురాణ వ్యవహారం అంతా మీకు తెలుసు హనుమంతుడు ఇంకా నేనేం చెప్పన్నా నేనేం చెప్పలేకపోతాను నేనేం చెప్పినా కూడా అది వెనక్కి వస్తుంది నేను ఆయన ఎగ్జామినింగ్ వన్ వన్ ఫిలాసఫీ పాయింట్ ఒకటి నేను ఎగ్జామిన్ చేస్తూ ఉన్నా నేను హనుమంతుడి గురించి మీకు చెప్పబోయేది మీకు తెలియాలనికే మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసునా హనుమంతుడి గురించి మీకు తెలుసున్న విజ్ఞానాన్నంతా కూడా చెరిపేసి పక్కడికి పోకండి మీ విజ్ఞానం మీ దగ్గరే ఉంటుంది మళ్ళీ మీరు ఇంటికి పట్టుకెళ్ళొచ్చు మీ హనుమంతుడి విజ్ఞానం నేనేం గుర్తు అది మీ స్వాంతమే ప్రస్తుతానికి దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టండి పెట్టి హనుమంతుడి గురించి నేను చెప్పబోయేది మీరు అర్థం చేసుకోండి తత తత్ పరిమార్జితవ్యం తత అంటే అంటే అసంగం అనే శస్త్రంతో సంసారం అనే వృక్షాన్ని కూలగొట్టి ఆ తరువాత ఆ పదమును మీరు వెతుక్కోవాలి పరిమార్జితవ్యం ఇది ఈ శ్లోకం నన్ను ఎక్కడికి పట్టుకుంటుందంటే సుందరకాండ మొదటి శ్లోకానికి పట్టిపోతుంది సుందరకాండ మొదటి శ్లోకం ఏమిటంటే తతో అని తతో అన్నా తతహా విడపిస్తే తో రావణనీత సీత శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్ం పదమును అన్వేష్మును మార్గణం అన్నా అన్వేష్మన్నా ఒకటే ఇయేష పదమన్వేష్ం చారణాచరితే పథి వాల్మీకి యొక్క కవిత్వం చాలా మహోన్నత అలౌకికమైన కవిత్వం అది లౌకికం కాదు అది అది అపారలౌకికమైన కవిత్వం సో ఈ హనుమంతుడి గురించి చెప్పబోతున్నా ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది మన మన వాల్మీకి చెప్పిన హనుమంతుడికి సమాజంలో మనకి తెలుసు తెలుసును అని అనుకుంటున్న హనుమంతుడికి ఏమీ పోలిక లేదు సంబంధం ఉండదు మీకు సమాజంలో హనుమంతుడి గురించి చెప్పి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్పే హనుమంతుడు పురాణ హనుమంతుడు వాల్మీకి హనుమంతుడు కానీ వాల్మీకి హనుమంతుడికి పురాణ హనుమంతుడికి దగ్గర సంబంధం ఎంత ఉందో చెప్పమంటారా నూనె నీరు ఎంత బాగా కలుసుకుంటాయో అలా కలుస్తాయి అంటే కలవు అర్థం వాల్మీకి హనుమంతుడు వేరు పురాణ హనుమంతుడు వేరు మనం ఏం చేశామంటే వాల్మీకి హనుమంతుడిని తీసుకుని మనకుండే భయాలనన్నిటినీ పెట్టుబడిగా పెట్టి ఈ భయాలనన్నిటినీ పోగొట్టడానికి ఉపయోగపడే ఒక దేవతగా తీర్చిదిద్ది ఆ హనుమంతుడికి సింధూరం ఉళ్ళంతా సింధూరం పూజడం వడాలన్నీ కలిసి మారక త్యాగిన వేయడం నూట యాభై పైన బెల్లం నీళ్లు పోయడం పాలు పోయడం ఈ విధంగా హనుమంతుడిని ఒక దేవతగా ఎటువంటి దేవత మన హృదయంలో గూడు కట్టుకున్న భయములను అన్నిటినీ బేసిక్గా మూలధనంగా పెట్టి ఒక దేవతను నిర్మాణం చేసి ఎలాగైతే మనకున్న ధన వ్యామోహాన్ని అంతని పెట్టి లక్ష్మీదేవతను నిర్మాణం చేస్తున్నామో లక్ష్మీదేవత ఎలా ఉంటుంది ఒక బంగారు గడవ నుంచి బంగారు నాణ్యాలను దిమ్మరిస్తూ ఉంటుంది గమనించారా ఆ దేవత ఎక్కడి నుంచి వచ్చింది మనకున్న ధన వ్యామోహం నుంచి ఆ దేవత వచ్చినట్టుగా మనకున్న భయాల నుండి హనుమంతుడు అనే దేవత పుట్టినది ఎలా ఉంది నేను చెప్పింది మీరు మీరు హనుమంతుడి గురించి మీకున్నంత జ్ఞానం అంతా అలాగే చేపెట్టుకుని నేను చెప్పింది విన్నారనుకోండి అది వెనక్కి వస్తుంది నేను చెప్పింది మళ్ళీ నాకే వచ్చేస్తుంది మీరేమనుకున్నారండి ఎగ్రబాబు ఈ ఇలా చెప్తున్నాడు అనుకుంటారు ఒక రకమైన అసంతృప్తితో కూడా క్లాస్ నుంచి బయటికి వెళ్ళే సందర్భం ఉన్నా నేను ఆశ్చర్యపడను ఈ రిస్క్ నేను తీసుకుని మీకు చెప్తున్నాను రిస్క్ ఎందుకు తీసుకుని చెప్తున్నానంటే ఈ సందర్భంలో ఇప్పుడు చెప్పకపోతే అటు వాల్మీకి గురించి ఇటు శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి జ్ఞానం గురించి అటు వాల్మీకి బోధించినటువంటి తత్వం గురించి ఇప్పుడు చెప్పకపోతే మనం అన్యాయం చేసిన వాళ్ళవుతామనే ఒక ఫీలింగ్తో ఒక ప్రేమతోటి చెప్తున్నాను కాబట్టి మీకు హనుమంతుడు గురించి మీరు పెట్టుకున్నవన్నీ పక్కన ఎందుకంటే వాటిలో సారము లేదు ఉదాహరణ ఇది వడలు హనుమంతుడికి వడలకి సంబంధం లేదని అనా అనా డిమాండ్ హై అండ్ హై వడలకి హనుమంతుడికి సంబంధం మీరు మీ వడవాళ్ళని మేము వేసుకొని నాకేం అభ్యంతరం లేదు వాల్మీకి హనుమంతుడికి వడలకి హస్తి మశకాంతరము ఉన్నది చాలా తేడా గలదు తర్వాత హనుమంతుడు భూతప్రేత పిశాచ రాక్షసి శాకిని డాకినీ బ్రహ్మ రాక్షసి పోగడతాడు కదా అవన్నీ మీ విహాజనితములు మాత్రమే అవి ఏమీ లేవు సో వాట్ విల్ యూ డూ విత్ చివరి హనుమాన్ నా వాట్ విల్ యూ డూ భూతప్రేత పిశాచ శాకిని డాకిని ఇదంతా కూడా మీ కపోల కల్పన మీకున్నటువంటి కామక్రోధాన్ని భూతపేతాలు పిశాచాలు అంతకుమించిన మీరే ఓ పెద్ద పిశాచం ఇంకా వేరే పిశాచం ఏమక్కర్లా అజ్ఞానాన్ని మించిన పిశాచం ఏముంది రాగద్వేషాలను మించిన శాకినీ డాక్యమీలు ఏమున్నాయి కామక్రోధాలను మించినటువంటి ప్రేతాలు ఏమున్నాయి మనమే పిశాచాలు కాబట్టి మీ హనుమంతుడు నాలెడ్జ్ అన్నీ ఇంట్లో పక్కన ఆల్ ఆఫ్ దట్ పీపుల్ వేస్తాయి మేక్ మైండ్ ఎంటీ దెన్ లీజన్ హనుమంతుడంటే ఏమిటి ఎవడైతే కామక్రోధాది రాక్ష మోహం అనే సంసార సముద్రాన్ని దాచినవాడు తీర్త్వా మోహార్ణం మోహం మోహమే సముద్రం మోహం అంటే ఏమిటో తెలుసునండి త్రాడు చూసి మోహం మీరు దేయాలు భూతాలు ఉన్నాయి అవి మిమ్మల్ని పీకుతున్నాయని మీరు అనుకుంటే అది మోహం తర్వాత శుక్రవారం నాడు మనం డబ్బు ఇవ్వకూడదు పుచ్చుకోవడమే తప్ప ఇవ్వకూడదు అనుకుంటే ఇక అంతకు మించిన మోహం మరొకటి ఉండదు ఈ సృష్టిలో మనం అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కుంటే మనకంతా కలిసి వస్తుందంటే మోహం అది ఎందుకంటే బంగారం మీద మీకు ఇంట్రెస్ట్ ఉందంటే అది మోహం అవుతుంది తప్ప అది ధర్మం మీరు బంగారం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి కాంచెంకో చోటు తినపడతాయి కాబట్టి మోహం యొక్క లోతు ఇంత అంతా కాదు ఈ మోహాన్ని పట్టుకునే లోకంలో మఠాధిపతులు పీఠాధిపతులు ఆచార్యులు ధర్మాచార్యులు మతాచార్యులు ఈ మోహాన్ని ప్రచారం కూడా చేస్తూ ఉంటారు ఫర్ యువర్ టైం ఇన్ఫర్మేషన్ ఇఫ్ యుర్ విల్లింగ్ టు ఇఫ్ యూ గివ్ మేత్ అ ఛాన్స్ టు స్పీక్ ఐ విల్ స్పీక్ ఇఫ్ యూ హస్ టు షటాప్ ఐ విల్ స్టాప్ ఏం మాట్లాడమంటారా వద్దంటారా ఓకే హనుమంతుడు మోహమనే సముద్రాన్ని దాచేసినటువంటి గొప్ప జ్ఞానం తేత్వా మోహాన్నము ఆయన రాక్షసుల్ని చంపాడు ఏ రాక్షసుల్ని చంపాడు హత్వ కామాది కామక్రోధాది రాక్షస కోరికలు క్రోధము భయములు అసూయ మొదలైన రాక్షసుల్ని చంపినాడు వాల్మీకి చదివితే ఆయన ఆయన సముద్రాన్ని దాచేటప్పుడు మొట్టమొదట మైనార్కుడు వస్తాడు సత్వగుణము మైనార్కుడు ఎలా ఉంటాడంటే సుఖేచ్చని కలిగిస్తాడు సుఖమునందు ఇచ్చని కలిగిస్తాడు సత్వగుణం సత్వము సుఖే సంజయతి గీత సత్వగుణం ఏం చేస్తుందంటే సుఖమునందు మనకి సంగమును కలిగింపజేస్తుంది మైనాకుడు కథ అలా అర్థం చేసుకోవాలి హనుమంతుడు ఏం చేస్తాడు ప్రేమగా సుకుమారంగా ఆ సత్వగుణము యొక్క బంధించబడిపడతాడు తర్వాత రజోగుణం వస్తుంది ఆయన్ని బంధించటానికి సురస దేవమాత అనే పేరుతో దేవమాత అంటే దేవతలవను పుణ్యకర్మలను చేసుకుని స్వర్గానికి వెళ్ళి భోగాలు అనుభవిస్తున్న వాళ్ళు దేవతలు వాళ్ళందరికీ భూము కాసేటువంటి మాత దేవమాత ఆగుస్తుంది ఆగుచ్చి ఈయన్ని బంధించే ప్రయత్నం చేస్తుంది ఈయనకు అడ్డొచ్చే ప్రయత్నం చేస్తుంది అది రజోగుడు ఆమెను తెలివితేటలతో వైలెన్స్ లేకుండా తెలివితేటలతో ఇందాక మనస్సును వశం చేసుకోవటానికి మీరు ఘర్షణ లేకుండా సున్నితంగా మనస్సుని మీరు స్వాధీనం చేసుకోగలుగుతారని చెప్పాను చూశాడా అలాగే తెలివితేటలతో ఆ సురస దేవమాత అనే ఆటంకాన్ని పక్కన పెడతాడు అప్పుడు తమోగుణం అనే ఆటంకము సింహిత అనే రాక్షసి రూపంలో వస్తుంది అక్కడ కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అంటే బలం బలం అంటే కథలో ఫిజికల్ బలం ఉన్నా మనోబలం హనుమంతుణ్ణి ఫిజికల్ స్ట్రెంగ్త్కి సాధనంగా కొలవకూడదు మనోజమం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడత కాబట్టి తెలివి మనోబలము దేహబలం దాన్ని అనుసరించి ఉంటుంది వీటితోటి ఆయన తమోగుణము అధిగమిస్తాడు అప్పుడు వెళ్ళి త్రికూట పర్వతం మీద కాలు పెడతాడు త్రికూట పర్వతము అంటే సత్వజ స్వాళములే నేను ఓకే మీకు రఫ్గా చెప్పాను అక్కడ శ్లోకాలు చూసినట్లయితే సీతాదేవి యొక్క నివాస స్థానమును వెతకడానికి వెళ్ళట్లేదా తతో రావణమితాయా సీతాయా శత్రుకర్షణ యశ పదము అన్వేస్తుంది సీత యొక్క పదమును పదము మాట ఆడతారా చేతనై రావణాసురుడు కిడ్నాప్ చేశాడు ఆమె ఉన్న స్థానము వెతుకలా ఆయన ఆమె యొక్క పదము వెతకాల పదము అనేది అది వైదికము అది ఆధ్యాత్మికమైన వర్డ్ తప్ప అది పౌరాణికమైన వర్డ్ కాదు సో తద్విష్ణు పరమం పదగుం సదా పశ్యంతి సూరయ పదము సో ఆ పదములు ఎవరి యొక్క పదము సీత సీత అంటే సీత శాంతి ముపాదాయ ఆత్మరాము విరాజతే మోహ సముద్రాన్ని దాటి కామక్రోధాది శత్రువులను వేయించినట్లయితే సీతానే శాంతి లభిస్తుంది అది ఆ శాంతి సో సీత అనే శా అది ఆ పదం ఎక్కడుంటుంది మీ అనే ఉంటుంది ఆ పదాన్ని మీరు లోపల వెతుక్కోవాల్సి ఉంటుంది హనుమంతుడు ఆ విధంగా ఆ సీత అనే పదము సీతాదేవి యొక్క పదమును అంటే శాంతి యొక్క నివాసమును అది ఆత్మస్వరూపం దాన్ని వెతుక్కుని దాన్ని అన్వేషించి ధ్యాన మార్గంలో ఆత్మారాముడై ప్రకాశిస్తున్నాడు ఇది హనుమంతుడు హనుమంతుడు రెండు ఒకటి రామాయణం కథలో సుందరకాండలో నాయకుడు హనుమంతుడు కథాభాగం దాని యొక్క ఆధ్యాత్మికమైన చక్కటి ధ్వని ధ్వని అంటారు నేను సజెస్టెడ్ మీనింగ్ ఆధ్యాత్మికమైనటువంటి నివారణ మీరు సుందరకాండలో అడుగు అడుగునా కనపడుతుంది ఈయేష పదమన్వేషితుంది పదం అన్వేషిస్తుంది ఈయేష అన్వేషించాలి మీరు ఆ సత్యతత్వమును అన్వేషించి మీరు చేరుకోవాలి చాలామంది ఏమనుకుంటారు గురువులు అలాగా దడదడద తీసుకొచ్చి మీ ఒళ్ళు పోషేస్తారని అనుకుంటారు అలాగేమీ పోయి మీరు రూపాయలు తీసుకుని గురువు గారు ఒళ్ళో పోషేసి గురువు గారు ఆత్మస్వరూపాన్ని మీ ఒళ్ళు వేసేస్తే ఏమైనా వంకాయల భేదమా అలాగా రావుతుంది మీరు సంసారులు మిగిలిపోతారు గురువు గారు సంసార మిగిలిపోతారు ఇద్దరు సంసారులే సో దొందూ దొందే అలాగే గురువు ఊరికే పాయింటింగ్ ఫింగర్ అంటారు గురువుని దారి చూపించి వాడే గురువు మార్గదర్శి దేశిక అంటారు గురువు దిశటి మార్గం ఇది దేశిక దారి చూపిస్తాడు మీతో పాటు నడవడు ఎవరు ఎవరు నడక వారిదే మీ తిరుపతి కొండ ఎక్కుతున్నారు అనుకోండి మేమందరం కలిసి నడుస్తున్నాం మా గురువు దారి చూపిస్తున్నారంటారు మీ గురువు గారు ఎంతవరకు దారి చూపిస్తారు మొదటి కొండ దారి చూపించి ఆయన తారెక్కు వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు ఎవరు నడక వారే నడవాల్సి ఉంటుంది కానీ మేము కలిసి నడుస్తా కలిసి అంటే అందరూ కలిసి ఒక ముద్ద కింద అయిపోయి అలా దొరుకుంటూ ఉంటుందని ఎవరు నడక వాళ్ళే నడుస్తారు ఈ కలిసి నడవడం అంటే ఏం అదంతా మీ ఊహల్లో ఉంటుంది ఎవరి నడక వాళ్ళే గురువుగారు మీతో పాటు నడవరు ఆయన మొదటి మొదటి కొండే మొదటికొండ ఎక్కగానే ఒక రోడ్డు వస్తుంది అక్కడ ఆయన కోసం ఎయిర్ కండిషన్ కారు ఒకటి వెయిట్ చేస్తూ ఉంటుంది దాంట్లో వచ్చేసి బయట చూపేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి గెస్ట్ హౌస్లో టిఫిన్ విశ్రమిస్తూ ఉంటారు మీరు నాలుగు గంటల తర్వాత ఈ మెట్లన్నీ ఎక్కి మీరు చేరుకుంటారు అప్పుడు శరణాగతేది బోధిస్తారు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ లైక్ దాట్ యూ హ్యావ్ టు అన్వేష్ మీరు అన్వేషించి తెలుసుకోవాలి నేను ఎవరి గురించి చెప్పట్లేదు నేను నేను గురించి మాట్లాడుతున్నానంటే జనుల బుద్ధి ఎందు గూడు కట్టుకున్న అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాను దట్ ఈ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ సో కాబట్టి మీరే హనుమంతుడు బి హనుమాన్ సో తీర్త్వా మోహార్ణవం హత్వా కామక్రోధాది రాక్షసం సీత శాంతి ఉపాదాయ కాబట్టి అక్కడ చిత్వ ఆ అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అసంగత అనే శస్త్రం మీకు ఉండాలి మీరు ధ్యానంలో మొత్తం సంసారం మీ బుద్ధిలో గింగిట్లు కొడుతుంటే మీకు ధ్యానమేం నిలబడుతుంది కాబట్టి అసంగత ఆ బుద్ధి ఎందు చెలరేగుతున్న ఏ వృత్తి ప్రవాహం అంటే ఆలోచనల ప్రవాహం కలదో దాని ఎడవ అసంగులుగా ఉండదు దాన్ని తిట్టుకోనవద్దు దాన్ని నెత్తికి ఎట్టుకోనవద్దు అలా సాక్షిగా నిర్లిప్తంగా మనస్సులో వస్తున్నటువంటి ప్రవాహాన్ని అలా దర్శిస్తూ ఉండండి ఇట్ వర్క్స్ వన్ డర్స్ ఇట్ వర్క్స్ ఇట్ జస్ట్ వర్క్ మీ మనస్సు అల్లకల్లోలంగా ఉందనుకోండి మీరు వెంటనే ఏకాంతంలో కూర్చొని ఆ మనస్సుని పరిశీలించండి హౌ అని అడగద్దు మీరు జస్ట్ డూ ఇట్ దెర్ ఈజ్ నో హౌ జస్ట్ డూ ఇట్ మీ మనస్సుని మీరే పరిశీలించండి యాజ్ యూ డూ దాట్ మీ మనస్సు శాంతంగా అదే ధ్యానము కాబట్టి దాన్ని మీరు అన్వేషించి పట్టుకోవాల్సి సీతా శాంతి ఉపాదాయ సో తతో రావణనీత ఈ శాంతిని సీతాశాంతిని కిడ్నాప్ చేశాడు ఎవడు కిడ్నాప్ చేశాడు రావణుడు రావణుడికి అందరూ ఉండాలి రావయతి ఇది చూడండి మీ బుద్ధి మీ శిరస్సునందు ఒక రాక్షసుడు కూర్చుని మిమ్మల్ని హింస పెడుతూ ఉంటాడు ఇన్నర్ టార్ అంటారు లోపల కూర్చుని మిమ్మల్ని హింస పెడుతూ ఉంటాడు మీకు ఎప్పుడు అనిపించింది పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు సుమా అని మీకు ఎప్పుడు అనిపించింది లాస్ట్ టైం అనిపిస్తూ ఉంటుందా అయ్యో ఎప్పుడూ అలాగే అనిపిస్తూ ఉంటుంది అవునండి ఎప్పుడూ అలాగే అనిపిస్తుంది లాస్ట్ టైం ఎప్పుడు అలాగే పదిహేను రోజుల క్రితం అనిపించిందా కాదండి పదిహేను నిమిషాల క్రితమే నా పాఠం మొదలుపెట్టడానికి ముందే మీకు అనిపించి వీడు వస్తున్నాడు మీడేం పాఠం చెప్తాడో మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి ఏడున్నదైపోతుందేమో అని అనిపించి లేదా అనిపించి కాబట్టి అదే ఎవరున్నది బస్సు దొరుకుతుందో దొరకదో ఈయన ఇలాగ చెప్పు హనుమంతుడు చెప్తున్నాడని ఇప్పుడేనా అనిపించిందా అదే మీ మనస్సు అలాగే ఉంటుందా